పాదశంకరంకర ఓం సహనావతు సహనౌ భునఃస్ సహ వీర్యంకరవాహై తేజస్ీ నవధీతమస్సు నా విషావహై శాంతిశ్శాంతిశ్ శాంతి కథమత్ యోయ విజ్ఞానమయ ప్రాణు హృద్యంతర్తి పూర్వస్ వ్యాఖ్యా కథము ఆత్మా ఇది ప్రశ్నవాక్యం అక్కడదాకా వచ్చినట్టున్నాం కదా లేదా కాదు ఇంత రాలేదంతవరకు ఓకే అత అహం పృచ్చా కథమా ఆత్మా అని ప్రశ్న అంతవరకు ప్రశ్న కాబట్టి ప్రశ్న చిహ్నము కథమ ఆత్మా పక్కన పెట్టుకోవాలి మంత్రాల్లో ఆ చిహ్నాలు వే ఉండవు ఇటీతోటి సమాసం చేసేసే ఉంటుంది సారీ సంధి చేసేసి ఉంటుంది కాబట్టి మంత్రంలో ప్రశ్న చిహ్నాన్ని చొప్పించటం కుదరదు అలాగా కనుక మంత్రాన్ని పదచ్చేదము చేయకూడదు మంత్రాన్ని మంత్రంలాగా పెట్టాలి మనం భాష్యాన్ని ప్రదర్శనం చేసుకోవాలి కానీ మంత్రాన్ని ముక్కలు చేయకూడదు అందుకోసం మంత్రాన్ని ఏమీ టచ్ చేయలేదు సో ఆ వాక్యంలో కథమ ఆత్మా ఇది సో కథమ ఆత్మా దగ్గర ప్రశ్న చిహ్నము కనుక కథమ ఆత్మ దానికి అర్థం ఏమిటంటే కథమ దేహేంద్రియ ప్రాణ మనస్సు యహ త్వయా ఉక్త ఆత్మ ఏమ జ్యోతిష ఆస్కే ఇది ఉక్తం అని ఆ వివరణ అంతవరకు చూసినాం ఇప్పుడు అథవా ఇంకో రకంగా కూడా చూసుకోవచ్చు ఇంకో రకంగా చూసుకోవడంలో ఈ రెండో వ్యాఖ్యానంలో ప్రశ్న చిహ్నము ఆత్మా పక్కన ఉండదు కథమ ఆత్మా పక్కన ఉండదు కథమ యోయం విజ్ఞానమయ అక్కడు విజ్ఞానమయ ప్రాణేశు అంతవరకు ప్రశ్నవాక్యం కథమ ఆత్మేటి యోయం విజ్ఞానమయ ప్రాణేశూ అంతవరకు ప్రశ్న వస్తుంది అప్పుడు హృద్యంతర్జ్యోతిపురుష అన్నది ఉత్తరము సమాధానం అలా కూడా వ్యాఖ్యానం చేయచ్చు ఎందుకంటే మంత్రంలో ప్రశ్న ఇక్కడ అక్కడ అనేటువంటి సందేహానికి రెండు రకాలుగా ప్రశ్నని భావన చేయటానికి అవకాశము కలదు అందుకోసం అథవాన్ని బట్టి అలా వ్యాఖ్యానం అథవామే ప్రశ్నవాక్యం ఓహో మొత్తం మొత్తం అంతా ప్రశ్నే అంటున్నారు మొత్తం అంతా నేను ప్రాణు సర్వమే ప్రశ్నవాక్యం ఓకే విజ్ఞానమయోహృ అంతర్జ్యోతిపురుష కతము ఇచ్చేతదంతం ఓకే ఓహో ఇంకా దానికంటే ఇంకో ముందు ఇంకో మాట ఉన్నది ద్వితీయేతు వ్యాఖ్యానే అది మిస్సింగ్ ఇక్కడ అది అది కూడా ఉండాలి దీంట్లో మిస్సింగ్ అయింది మూడు ఓకే అది మొత్తం మూడు రకాలుగా ఆ ప్రశ్న చిహ్నాన్ని పెట్టుకోవచ్చు జాగ్రత్తగా ఫాలో అవ్వండి కథమ ఆత్మ అక్కడ పక్కన ప్రశ్న పెట్టుకోవచ్చు లేదా కథమ ఆత్మేకి యోయం విజ్ఞానమయ ప్రాణేశు అక్కడ ప్రశ్న చుట్టం లేదా మొత్తం చిత్తజీవి మొత్తం వాక్యమంతా ప్రశ్నవాక్యం కింద స్వీకరించు ఇప్పుడు అందాము ద్వితీయేటు వ్యాఖ్యానే ప్రాణేశూ అంతం ప్రశ్నవాక్యం సో కథమ ఆత్మా దగ్గర ప్రశ్న ఒక వ్యాఖ్యానం చెప్పి టూ దీనికి భిన్నంగా రెండవ వ్యాఖ్యానం చేయించి అలాగా ప్రాణేశు వరకు ప్రశ్న అంటే రెండవ వాక్యంలో ప్రాణేషు వరకు ప్రశ్న అప్పుడు కృద్యంతర్జ్యోతిష్ పురుష అన్నది ఉత్తరం దానికి సమాధానం ప్రశ్నకి సమాధానం అవుతుంది అది రెండవ వ్యాఖ్యానం ఇక అథవా చూద్దాం ఏ వ్యాఖ్యానంలో ఏది ప్రశ్న ఏది సమాధానమో అన్ని తర్వాత వస్తాయి సర్వమేవ ప్రశ్న వాక్యం మతం అంతా ప్రశ్నే ఎందుకంటే కథమహాతో మొదలైంది కనుక ఇంత మొక్కుంది కథమహతో మొదలైంది కథమహ అంటే అది ప్రశ్న అని కాబట్టి ఆ ప్రశ్న ఎక్కడ వస్తుంది ఆ మిగిలింది ఉత్తరం అవుతుంది కథమాత్మ దాకా వచ్చిందనుకోండి మిగిలిన ఉత్తరం కథమ ఆత్మ యోజం విజ్ఞానం య్రాణి వరకు వచ్చిందనుకోండి మిగిలిన ఉత్తరం లేదు హృద్యంతర జ్యోతిష్పురుష దాకా మొత్తం అంతా ప్రశ్నే అయిందనుకోండి అప్పుడు తరువాతి మంత్రము సమాధానం అవుతుంది ఆ విధంగా మూడు రకాలుగా దాన్ని చూడచ్చు కాబట్టి మొత్తం అంతా ప్రశ్నవాక్యమే మూడు రకాలుగాను మనం దాన్ని పరిశీలించవచ్చు సో ఇప్పుడు ఇంకా దాని వ్యాఖ్యానం సంగతి చూద్దాము యోయం విజ్ఞానమయేత శబ్దస్ నిర్ధారిత అర్థ విశేష విషయత్వం అదే ఇప్పుడు ఈ ఈ ఏ విజ్ఞానమయుడు గలడో అని నేను ఎప్పుడైతే అన్నారో అక్కడ ఈ ఏ విజ్ఞానమయుడు గలడో అనే ఈ ఏ అనే సర్వనామముల యొక్క ప్రయోగాన్ని బట్టి అది తెలిసిన అంశము అని మనం నిర్ధారించవచ్చు ఎందుకంటే సర్వనామాన్ని ప్రయోగించారు అంటే సో అది మనకి స్పష్టంగా తెలిసిన అంశం ఇంకా దాంట్లో ప్రశ్నకేమీ సంబంధం లేదు తెలియని అంశముపై ప్రశ్న ఉంటుంది తెలిసిన అంశానికి ప్రశ్న ఉంటుంది కాబట్టి ఏ ఈ విజ్ఞానమయుడు గలడు యోయం విజ్ఞానమయ విజ్ఞానమయుడు మయా అంటే ప్రకృతి విజ్ఞానముతో నిండినవాడు అని అర్థం విజ్ఞానమయ జలమయో దేశ జలము నీటితో నిండిన దేశము అన్నట్టుగా మయట్టికి ప్రాచుర్యం అధికముగా నిండుట అని అర్థం కాబట్టి యోయం విజ్ఞానమయ అన్నప్పుడు ఈ విజ్ఞానము ఈ ఏ విజ్ఞానముతో నిండిన వాడు గలడు అని ఎప్పుడైతే మీరు అల్లాచి మొదలు పెట్టారో దాంట్లో ప్రశ్న ఏముంది ప్రశ్న ఉన్నట్లయితే ఈ ఏ అని అన్నారు అవి ప్రసిద్ధిని సూచించేటువంటి సమా ఇది సర్వనామాలు ఇప్పుడు ఈ ఏ రాముడు ఉన్నాడో అంటే ఇంక దాంట్లో తెలివిని ఏం లేదు అదంతా తెలుసున్నదే ఆ రాముడు అడవిలో ఏమి చేసినాడు అక్కడ ఉంటుంది కృష్ణ రాముడు ఎవరు ఆయన అడవిలో ఏమి చేసినాడు అని కాదు రాముడు ఎవరో మాకు తెలుసు బాగా తెలుసు ఆయన అడవిలో ఏమి చేసినాడు అని ఆ రకంగా యోయం విజ్ఞానమయ అనే పదప్రయోగమును బట్టి ఆత్మ ఈ ఏ విజ్ఞానరూపుడు గలడో అనే పదప్రయోగాన్ని బట్టి సో అక్కడ ఆ పదములకు అర్థమేమిటంటే స్పష్టంగా తెలుసున్న అర్థమే కాబట్టి ఆ నిశ్చితమైన ఆత్మ అనే విశిష్టముకు తత్వమును బోధిస్తోంది కనుక ఈ ఆత్మ విజ్ఞానమయుడు అనే విషయాన్ని అక్కడ నిర్ధారితము చేయబడి ఉన్నది చూద్దాం ముందుకు వెళ్తే తెలుస్తుంది కథమ ఆత్మేతి శబ్దస్ ప్రశ్నవాక్య పరిసమాప్త్యర్థం ఇదంతా సమాప్త్యర్థత్వం ఇదంతా జటిలంగా ఉంటుంది ఓకే ఏ విజ్ఞాన రూపుడు గలడో అనే ఈ వచనము ఏఈ అనే పదములను బట్టి నిశ్చితమైన ఆత్మ అనే విశిష్టముకు తత్వమును బోధిస్తూ ఉన్నది నిర్ధారిత అర్థ విశేష వీటిలో ఆత్మ ఏది అని అనే వచనములో ఇతి అని అనే పదము కృష్ణవాక్యము యొక్క సమాప్తిని బోధించును కథమ ఆత్మేతి అనుందనుకోండి అంటే ఇతి అని యాజ్ఞవల్ అని జనకుడు ప్రశ్నించను అని అర్థం అక్కడ ఇతి ఆ ఇతి అనే మాట కథమ ఆత్మా దగ్గర ప్రశ్న పూర్తయినది అని మనకి ఉంటుంది అది మొదటి వ్యాఖ్యానం ఓకే అది కథమ ఆత్మా దగ్గర ప్రశ్న ప్రశ్న చిహ్నాన్ని పెట్టుకోండి అది మొదటి వ్యాఖ్యానం అలా కాకుండా విజ్ఞానం వ్యవహిర కథమ ఓకే వ్యవసిత సంబంధం అంతరేణయుం ఇది కృప కథమ ఆత్మేదితమంతమేవ ప్రశ్నవాక్యం ఓకే వీటిలో ఆత్మ ఏది ఓకే విజ్ఞానమయ వరకు గాని పురుషా వరకు గాని ప్రశ్నయే అన్నచో ఆ పదములకు వెనుక ఎక్కడనో ఉన్న ఇతి అనే పదమును కలిపి ప్రశ్న సమాప్తిని చెప్పాలి ఇప్పుడు సపోజ్ కథమ ఆత్మా అక్కడ ప్రశ్న ఆఖరైంది అన్నారనుకోండి ప్రశ్న ఆఖరైంది అనే విషయాన్ని ఏది సూచిస్తుంది ఇతి అనే మాట సూచిస్తుంది కాబట్టి స్పష్టంగా కథమ ఆత్మేతి అనగానే కథమ ఆత్మ అని జనకుడు ప్రశ్నించాను ఆ ఇతి అన్నది సూచిస్తుంది సపోజ్ అలా అలా చెప్తే రెండో వ్యాఖ్యానంలో మీరేమంటున్నారు విజ్ఞానమయప్రాణేషు దాకా ప్రశ్న అన్నారు మరి ఇటీ ఉండద్దా విజ్ఞానమయ ప్రాణేషు ఇటీ ఉండొద్దు మరి ఇటీ ఉంటే కానీ అక్కడ ప్రశ్న అని ఎలా చెప్పగలరు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ ఇటీని మండూ కప్పులుచి చేయాలి కప్పగంతు వేయించాలి వేయించి ఇప్పుడు దాన్ని ఎలా అన్వయించుకోవాలి కథమ ఆత్మా యోజం విజ్ఞానమయ ప్రాణేషు ఇటీ అని అక్కడ ఇటీ పెట్టాలి అక్కడ ఇటీ పెడితే అని అని జనకుడు ప్రశ్నించను అప్పుడు ప్రశ్న వాక్యం ఎక్కడ వరకు ఉంటుంది విజ్ఞానమయ పురుష విజ్ఞానమయ ప్రాణేషు వరకు ప్రశ్నయే అప్పుడు ప్రశ్న ఎలా ఉంటుంది గతమ ఆత్మ యోగం విజ్ఞానమయ ప్రాణేషు ఇటీ దానికి సమాధానం సుర్జంతర్జ్యోతిష్ పురుష అలా పెట్టుకోవాలి లేదా మొత్తం వాక్యం అంతా ప్రశ్న అంటే అప్పుడు ఇటీని ఎక్కడికి పట్టుకెళ్ళి పెట్టాలి పురుష పక్కన పెట్టాలి కథమ ఆత్మాయోయం విజ్ఞానమయ ప్రాణేశు హృద్యంతర్జ్యోతిష్పురుష ఇటీ ఇది జనక స్వప్రఖ్యా అనమాట అని జనకుడు ప్రశ్నించాడు కాబట్టి మూడు రకాల వ్యాఖ్యానం చేసినప్పుడు ఆ ఇటీని మూడు వేరువేరు చోట్ల ఉండాలి కనుక మొదటి వ్యాఖ్యానంలో అది ఉండాల్సిన తోటే ఉంది రెండో వ్యాఖ్యానంలో దాన్ని జంప్ చేయించి ప్రాణేషు పక్కన పెట్టాలి మూడో వ్యాఖ్యానంలో పురుష పక్కన ఆ పెట్టుకోవాలి తెలుస్తుందండి ఈ మాటని జాగ్రత్తగా ఆ భాష్యం నుంచి లాగాల్సి ఉంటుంది ఈ బృహదార్గ్యం భాష్యం కొంచెం క్లిష్టంగానే ఉంటుంది ఇప్పుడు ఇటీకి ప్రాణేషు పక్కన సంబంధాన్ని పెట్టాలి ఇటీకి తీసుకెళ్లి ప్రాణేశు పక్కన పెట్టాలంటే ప్రాణేశు పక్కన లేదది కాబట్టి వ్యవహిత సంబంధం తత్వ ఈ ప్రాణేశు అనే పదమునకు ఎక్కడో వెనక్కాలుండిపోయిన ఇటీతోటి సంబంధాన్ని పెట్టాలి మీరు ప్రశ్న పురుష పక్కన పెట్టారనుకోండి అప్పుడు కూడా వ్యవహిత సంబంధం ప్రా ఎక్కడో వెనకాల ఉండిపోయిన ఈ టీని ఈ పురుష పక్కకి లాప్కొచ్చి అక్కడ పెట్టుకోవాలి ఓకే అక్కడికి ఆ పాయింట్ సెటిల్ అయింది ఈ టీని ఇలాగే జంపులు చేయించాల్సి ఉంటుంది కాబట్టి ఇలా జంపులు జై నుంచి ప్రశ్న రెండో ప్రశ్న మూడో ప్రశ్న అదొక పద్ధతి కానీ జంపులు ఏమి జైలు దక్క లేకుండా ఎక్కడుందో అక్కడే అక్కడ అప్పుడు ప్రశ్న ఏమిటి తేలుతుంది కథమ ఆత్మ అని ప్రశ్న తేలింది ఇలా జంపులు జీలించి ప్రశ్న అక్కడ ప్రశ్న అక్కడ ప్రశ్న అని ఎక్కడ ఉందో అక్కడే పెట్టుకుని అది ప్రశ్న అనుకోవడం ఎక్కడ ఉందో అక్కడే పెట్టుకుని అది ప్రశ్న అనుకోవడం లేదు ఎందుకు ఈ పని ఇలా చేస్తే అని తెలుసున శంకర్ల కాలం నాటికే వ్యాఖ్యానం ఉండేది దానికి భక్తృప్రపంచ వ్యాఖ్యానము అని పేరు బృహదాం యొక్క ఉపనిషత్తు అంత పెద్ద ఉపనిషత్తు ఒక వ్యాఖ్యానం ఉంది అన్నటికే ఆ వ్యాఖ్యానాన్ని మనస్సులో పెట్టుకుని ఇటువంటి కల్పనలను ఇటువంటి వికల్పములన్నింటినీ భాష్యాలను చర్చిస్తున్నారని మీరు అర్థం చేసుకోవాల్సి ఓకే కథమత్ శబ్స్ ప్రశ్నవాక్యపరిసమాప్త్యర్థంబంధమంతరేణ యువా కథమ ఆత్తి ంతమేవ ప్రశ్న వాక్యం కాబట్టి మూడు రకాలుగా ప్రశ్నని మనం భావన చేయవచ్చును అని పాజిబిలిటీస్ని చెప్పి ఆయన ఏమంటున్నారంటే కథమ ఆత్మ అదే ప్రశ్న అని స్వీకరించుటే లేదు ఎందుకని ప్రాణేటూ పక్కన ప్రశ్న ఆగింది అంటే ఇటీకి మీరు వ్యవహరిత సంబంధాన్ని చేయాల్సి ఉంటుంది లేదా మొత్తం అంతా ప్రశ్న అంటే ఇటీకి మరీ దూరంగా ఉన్న పురుష పక్కకి వ్యవహిత సంబంధాన్ని పెట్టాల్సి ఉంటుంది ఆత్మ ఇంత మాత్రమే ప్రశ్న అని మీరు అన్నారనుకోండి ఇటీకి వ్యవహిత సంబంధాన్ని పెట్టక్కర్లేదు కాబట్టి వ్యవహిత సంబంధం లేకుండా ఇటీని అన్వయించడానికి ఎక్కడ అనుకూలంగా ఉంటుంది కథమ ఆత్మ అనే ప్రశ్నలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి కథమ ఆత్మ అని ఏ ప్రశ్న మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఏ విషయం లేదా చూద్దాం చూద్దాం ముందు అసలు ప్రశ్న ఎక్కడి వరకు సెటిల్ అయితే తర్వాత ఎక్స్ప్లనేషన్ వస్తుంది ఏదో చిన్న మీద మనం ఎక్స్ప్లెనేషన్స్ చెప్పచ్చు ఏదో వాక్యాలను కొంచెం ఇటుగా అనువయించి మేనేజ్ చేయొచ్చు మూడు ప్రశ్నల్ని మేనేజ్ చేయొచ్చు కాబట్టి కానీ రెండు ప్రశ్న మూడవ ప్రశ్నలో ఇటీని జంపులు చేయించాల్సి ఉంటుంది మొదటి ప్రశ్నలో ఆ ఇబ్బంది ఉండదు కాబట్టి మొదటి ప్రశ్నయే బాగున్నది ఓకే తెలుగులో స్పష్టంగా రాసే నేను తెలుసుకునే ఉంది విజ్ఞానమయ వరకు కానీ పురుష వరకు కానీ ప్రశ్నయే అన్నతో ఆ పదములకు వెనుక ఎక్కడనో ఉన్న ఇటీ అనే పదమును కలిపి ప్రశ్న సమాప్తిని చెప్పాలి వీలు పడితే ఈ విధమైన దూరమునందలి పదముతోడి సంబంధమును పరిహరించుతయే వేరు వీలు పడితే వీలు పడకపోతే తప్పదు కావున కథమ ఆత్మ ఇటీ వరకు మాత్రమే ప్రశ్న వాక్యము యోయంతో మొదలడి మిగిలిన మంత్రమంతా ప్రతివచనము అని నిశ్చయించబడుచు అని సెటిల్ చేసేస్తుంది యోగమిత్యాది పరం సర్వమేవ ప్రతివచనమి నిష్ీయతే ఓకే ఇదంతా కూడా స్పష్టంగా తెలుసుకోలేదు మంచిది గృహావిగ భావిష్య పాఠం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది దాన్ని చాలా కాసక్తిగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఓకే యోగం విజ్ఞానమయ అదైంది యోగం ఇది ఆత్మన ప్రత్యక్షత్వాత నిర్దేశ ఏఈ ఆత్మగలరో ఎటువంటి ఆత్మ విజ్ఞానమయమైన ఆత్మ ఏ ఈ ఆత్మగలదో ఇప్పుడు ప్రథమ ఆత్మ అని ప్రశ్న యోఎం ఆత్మ విజ్ఞానమయ అని సమాధానం ఏఈ ఆత్మగలరో అని మీరు అన్నప్పుడు ఏ ఇ అనే పదములు ఖచ్చితంగా బాగా ప్రసిద్ధంగా తెలిసిన దానిని బోధిస్తాయి కాబట్టి ఏ ఆత్మా అని మీరు అనగానే ఈ ఆత్మ అందరికీ బాగా తెలుసున్నది అయ్యి ఉండాలి లేకపోతే ఏ ఈ ఆత్మ గలదో అని అంటారా సో ఇప్పుడు మీరు ఎవరైనా ఉద్దేశించి మాట్లాడేప్పుడు చూడగా రాముడు ఉన్నాడు కదా ఏ ఈ రాముడు గలడు అని మొదలుపెట్టారనుకోండి దాని అర్థం ఏంటి రాముడు ఉన్నాడు మీకు ఆయనకి అందరికీ బాగా తెలుసున్న విషయమో అని స్పష్టం అవుతూ ఆ సర్వనామాలకు అటువంటి అర్థము కాబట్టి ఆత్మ అని చెప్పడంలో యహ అయం యోజమాత్మ అనే ధర్మనామాలని ప్రయోగించినాడు కనుక ఈ ఆత్మ కర్మ అనే విషయం స్పష్టమవుతోంది అయితే ఆత్మ అంత ప్రసిద్ధిలో ఉందా ఆత్మ ప్రసిద్ధిలో ఉందా ఇది ఒక పెద్ద ఇది ఒక పెద్ద విషమ చాలా సూక్ష్మమైన విషయం మీకు నేను దృష్టాంతం చెప్తాను రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఎవరికి ఆత్మ ఏటో మాకు తెలియట్లేదు చెప్పండి అని అడిగాను అంటే ఆయన అన్నారు నువ్వేరా ఆత్మ ఆ ఆత్మ నువ్వు ఆత్మ ఏమిటో తెలియట్లేదని ప్రశ్న వేయడమే సంభవం కాదు ఆ ప్రశ్న ఎవడు వేసుకున్నాడు నువ్వే మన నువ్వే ఆత్మ అని చెప్పేవారు కాబట్టి మనం ఎప్పటికీ ఏమనుకుంటా ఉంటే మనకి ఆత్మ తెలియదు అనుకుంటూ ఆత్మ తెలియదు అనుకోవడమే అజ్ఞానం ఆత్మ నిత్యానుభవ సిద్ధము అని తెలియటలే జ్ఞానం కాబట్టి ఆత్మ అంటే ఏంటండి నేను నేను అనే అనుభవము లేకు లేనివాడు ఎవడైనా ఒకడు నేను అనే అనుభవం లేకుండా ఆత్మ ఏది అనే ప్రశ్న వేయడం సంభవం కాబట్టి ఆత్మ మనందరికీ అనుభవములో ఉన్నది అక్కడ భాష్యకారులు ఏమన్నారు ప్రత్యక్ష స్వాతి నిర్దేశ ఆత్మ ప్రత్యక్షమవుతాయి ప్రత్యక్షం అంటే ఘటపటాదుల కంటి ముందు కనబడుతోందని అభిప్రాయం కాదు అంచేతనే అనువాదం చేసేప్పుడు ప్రత్యక్షం అవుతా అనువాదం చేస్తే అది పంపకుపోతాయి ఘటపటాదుల వలె ప్రత్యక్షం అవుతుందని అభిప్రాయం కాదు అనిచేతనే సములకు అనుభవంలో ఉన్నది అభిప్రాయం అందరికీ అనుభవంలో ఉన్నది ఆత్మ అనిచేతనే ఏ ఈ ఆత్మ అనే శృతి ఈ అనే పదముతో నిర్దేశిస్తుంది అయం ఆత్మ అనే నిర్దేశిస్తుంది ఓకే ఈ ఆత్మ అంటే మనందరికీ అనుభవంలో ఉన్న ఆత్మ ఈ ఆత్మ ఏమిటి విజ్ఞానమయ విజ్ఞాన ప్రాయ ప్రాయార్థ మయట ఈ మయట అనే ప్రత్యయానికి వికారార్థము ప్రాయార్థము అంటే అధికముగా ఉంటుతారు ఈ ఆత్మ విజ్ఞానమయము అంటే విజ్ఞానప్రాయ లేదా విజ్ఞాన ప్రచుర అని కూడా అంటారు అంటే విజ్ఞానము రూపముగా ఉన్నది విజ్ఞానము ఎక్కడుంటే అక్కడ ఈ ఆత్మ దాని దాని ఎందు నిండి ఉన్నది ఇప్పుడు నేను చెప్తే చూడండి నేను సినిమాకి వెళ్ళాను అనుకోండి అక్కడ హీరో ఉంటాడు ఆ హీరో ఎందు ఏది నిండి ఉన్నది ప్రకాశము నిండి మీరేమనుకుంటారు మధ్య మాంసములు బోన్సు ఒక వ్యక్తిత్వము నిండి ఉన్నదని మీరు అనుకుంటారు హీరో హీరో మ్యాచురల్ నిండి ఉన్నది అని మీరు అనుకుంటారు మ్యాచ్రోయిజం నిండి ఉన్నది అనుకుంటారు మ్యాచ్రోయిజం అంటే శత్రువులను దునుమాడేటువంటి శక్తి అంతా కూడా వాడి ఎన్ను ఉన్నది అని మీరు అనుకుని చపట్లు కొడుతూ ఉంటారు కదా కానీ అక్కడికి ఏది నిండి ఉన్నది ప్రకాశము వెలుగు నిండి ఉన్నది ఈరోజు నేను చూసి అమ్మ సౌందర్యము నిండి ఉన్నది అని మీరు అనుకుంటారు కానీ సౌందర్యము నిండి ఉన్నదా ప్రకాశము నుండి ఉండాలని ప్రకాశము నుండి ఇప్పుడు మీకు ఏదైనా ఒక వస్తువును చూడగానే రాగము కలిగినది అటాచ్మెంట్ అది విజ్ఞానం ఆ వస్తువు యొక్క జ్ఞానము దాని రాగము అనే ఇమోషన్ కలుగుతాయి ఇదంతా విజ్ఞానం ఆ విజ్ఞానము ఏది నిండి ఉన్నది అంటే మనం ఏమనుకుంటాం ఆ వస్తు జ్ఞానము ఆ వస్తువు దాని ఎందు ఒక అటాచ్మెంటు ఇవన్నీ కూడా ఆ విజ్ఞానమునందు నిండి ఉన్నాయని అనుకుంటాం వాస్తవంలో ఆ విజ్ఞానముందు ఆత్మ నిండి ఉన్నాయి ఆత్మ చైతన్యం నిండి ఉన్నది కదా అలాగే దేని మీద ద్వేషం కలిగింది ఆ ద్వేష విజ్ఞానంలో ఏది నిండి ఉన్నది ఆత్మ చైతన్యం నిండి ఉన్నది కాబట్టి రాగద్వేషములు నామరూపములు ఇదంతా మిత్య ఆ చైతన్యమే శక్తి కాబట్టి ఈ ఆత్మను మనం ఏమన్నా చెప్పవచ్చు మన అందరికీ అనుభవంలో ఉందండి ఎలా అనుభవంలో వస్తూ ఉండండి విజ్ఞానమేహ మనకి కలిగే జ్ఞానము విశేష జ్ఞానం ఏదైనా రూపజ్ఞానం కలిగింది ఆ రూపజ్ఞానంలో ఏముంది ఆత్మ ఉంది ఆత్మ నిండు శబ్దజ్ఞానం ఉన్నందు ఆత్మ నిండు ఉంది మీకు మనస్సులో అనేకానేకములైన సంకల్పములు కలుగుతాయి వాటన్నిటి ఎందు ఆత్మ నిండి ఉంది మీకు రాగము ద్వేషము సుఖము దుఃఖము ఇత్యాది అనుభవాలు విజ్ఞాన రూపములైన అనుభవాలు కలుగుతూ ఉంటాయి వాటన్నిటి ఎందు ఆత్మ నిండి ఉంది కాబట్టి యోగం విజ్ఞానమయ అని అందుకోసం చెప్పాడు దాన్ని భాష్యకారులు వివరిస్తున్నాడు విజ్ఞానమయో విజ్ఞాన ప్రాయ బుద్ధి విజ్ఞానోపాధి సంపర్క వివేకాత్ విజ్ఞానమయ్యేమంటే ఇప్పుడు వెలుగు ఏది అని అడిగాననుకోండి సినిమాకి వెళ్ళినప్పుడు ఇదిలాగే ఉంటుంది ఈ చర్చ నేను చాలా ఓపిక పెట్టాల్సి ఉంటుంది వెలుగు ఏది అని అడిగాననుకోండి అడిగితే అదిగో అక్కడ నాయకుడు నాయిక ప్రతి ఆ రూపంలో ఎందు నిండి ఉన్నది వెలుగు అని సమాధానం చెప్పారనుకోండి ఆ సమాధానము ఒక రిలేటివ్ సెన్స్లో కరెక్ట్ అయినా అబ్సొల్యూట్ సెన్స్లో తప్పు కదా అబ్సొల్యూట్ సెన్స్లో వెలుగు ఆ మూడు నామరూపాల్లో నిండి ఉంది నా అలా అదే ఆ వెలుగంటే ఆ మూడు నామ రూపాలు వెలుగు ఉంటుందా ఉండదా కాబట్టి వెలుగు స్వతంత్రంగా ఉంటుంది కానీ ఆ సందర్భాన్ని బట్టి ఈ మూడు నామరూపముల ఎందు నిండి ఉన్నది అని చెప్పాడు సపోజ్ ఆ చెప్పిన వాడికి ఆ నామరూపముల కంటే విలక్షణంగా స్వతంత్రంగా వెలుగుంటుంది అనే వివేక జ్ఞానం లేదనుకోండి ఆ తేడా తెలియని వాడు అనుకోండి ఆ మూడు నామరూపముల ఎందు నిండి ఉన్నదియే వెలుగు అని చెప్పాడు కదా ఈ విజ్ఞానం ఆత్మ అంతే అలవాటిగా అలాంటి మాట విజ్ఞాన ఉపాధి సంపర్కావేకాత్ విజ్ఞానమయ ఇది వచ్చిందే సో విజ్ఞాన విహారంగా విజ్ఞాన ప్రచురము బుద్ధి అనే విశేష జ్ఞానము రూపములో నున్న ఉపాధితోటి సంపర్కము వలన ఆ ఉపాధి కంటే విలక్షణముగా ఆత్మ తెలియబడుటలేదు కనుకనే ఆత్మ విజ్ఞానమయము అని నిర్దేశించబడుతోంది ఇప్పుడు వెలుగు ఏది అని అడిగారనుకోండి వాడికి కనుక ఈ నామరూపములు మూడు నాయకుడు నాయక ప్రతి ఈ నామరూపములు మూడు కంటే స్వతంత్రమైన విలక్షణమైన నామరూపముల అతీతమైన వెలుగు తెలుసుంటే ఆ వివేకం బాగా తెలుసున్నవాడు ఈ మూడు నామరూపములో నుండి ఉన్నదియే ఆ వివేకము స్పష్టంగా తెలియకపోవడం చేతనే వాడు ఏం ఈ మూడు నామ రూపముల ఎందు నిండి ఉన్నదియే లేదు అని చెప్పాడు అలాగే మనస్సు యొక్క సంకల్పముల ఎందు బుద్ధి యొక్క విజ్ఞానముల ఎందు ఇంద్రియముల యొక్క ఆయా ఇంద్రియ జ్ఞానముల చైతన్యము రూపముగా నిండి ఉన్నది ఏదో అది ఆత్మ అని కూడా ఇక్కడ చెప్తున్నాను ఆ చెప్పడంలో శుద్ధమైన ఆత్మకి ఆ ఉపాధి సంపర్కము యొక్క వివేకము చెయ్యకపోవడం చేత అలా చెప్పాల్సి వచ్చింది ఇది ఎలాంటిదంటే కాబట్టి షుగర్ అనగా నేమే అడిగానుకున్నాను షుగర్ అంటే కొల్లారెడ్డి స్వీట్స్ అన్నింటిలో నిండి నిండి ఏదో అదే షుగరు అని చెప్పారు అంటే మీరు ఆ షుగర్ని ఆ ఉపాధితోటి బాగా ముడిపెట్టి తేడాన్ని పక్కన పెట్టి ఉపాధితో ముడిపెట్టి చెప్పినట్లు ఏమో ఏం లేదు కాబట్టి ఆత్మీయులతో చెప్పండి అని అడిగితే చూడు నీకు రూపజ్ఞానం కలుగుతుంది కలుగుతుంది శబ్దజ్ఞానం కలుగుతుంది గ్రంథజ్ఞానం కలుగుతోంది స్పర్శ జ్ఞానం కలుగుతుంది తర్వాత ఇంకొకటి ఉన్నది రథజ్ఞానం కలుగుతోంది నీ మనస్సులో సంకల్పాలు తెలుస్తున్నాయి తెలుస్తున్నాయి నీ బుద్ధి ఎందు పాండిత్యము యొక్క ప్రకాశం తెలుస్తుందా తెలుస్తోంది రాగం కలిగినప్పుడు రాగవాసన తెలుస్తు తెలుస్తోంది ద్వేషవాసన తెలుస్తోంది మనస్సులో దయా కరుణ కలిగినప్పుడు తెలుస్తుంది అసూయ ఈర్ష్య కలిగినప్పుడు తెలుస్తుంది ఇప్పుడు చెప్పు తెలుస్తో నీ తెలుస్తావు నీ తెలుస్తావు నీ తెలుస్తావు వంద సార్లు అన్నప్పుడు ఇప్పుడు చెప్పు ఆత్మ అంటే ఏమిటో వీటన్నిటి తెలివి రూపముగా నిండి ఉన్నది ఆత్మ అని చెప్పాడు అది కరెక్టే కానీ అలా చెప్తున్నప్పుడే మీరు ఉపాధిని అడ్డుగా పెట్టుకుని ఆత్మని చెప్తున్నారు అని తేలిపోయి ఉపాధించి దాన్ని విడదీసి మీరు చెప్పుకోటం లేదు ఉపాధితోటి కలగాపులగని చేసి ఆ వివేకము ఆ విడదీయడం అనేది ఉపాధితో కలగా పొలగని చేసేసి సంపర్క అవివేక సంపర్క అంటే కలగా పొలగని అవివేకా అంటే విడదీయకుండా చెప్పి అలాగా చెప్పినప్పుడు మాత్రమే విజ్ఞానమయ అని చెప్పగలుగుతారు అలా చెప్పారు తర్వాత దాన్ని వివరించుకున్నారా బుద్ధి విజ్ఞాన సంపృప్త ఏమీ ఎస్మాదుపలభ్యతే అలా ఇందుకు మీరు సంపర్కం చేసి తేడాన్ని ప్రక్కన పెట్టి అంటే వివేకాన్ని ప్రక్కన పెట్టి సంపర్క ఉపాధితో సంపర్కం చేసేందుకు చెప్తున్నారు మీరు వివేకం చేయండి ఉపాధిని అవతల పారేయండి తోసేయండి ఉపాధిని ఆత్మ గురించి చెప్పండి అంటే ఎందుకంటే ఆత్మ అనుభవానికి వస్తోంది ఉపలబ్ధతయిందే అనుభవానికి వస్తోంది ఎలా అనుభవానికి వస్తుందో తెలుస్తున్నా బుద్ధి యొక్క విజ్ఞానములతో కలగామూలగమయ్యే అనుభవానికి వస్తుంది బుద్ధి విజ్ఞాన సంప్రత ఏవా సూర్యకాంతి మనకు ఎలా అనుభవానికి వస్తుంది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గ్యాసెస్ తోటి పార్టికల్స్ తోటి సంపర్కాన్ని పొంది ఒక ప్రకాశం రూపంగా అనుభవానికి వస్తుంది ఈ పరంగా మన అట్మాస్ఫియర్లో వాయువులు పార్టికల్సు లేకపోతే మీకు సూర్యకాంతి అనుభవానికి రానే కాదు అబట ఆ విధంగానే ఇక్కడ కూడా ఇంత తెలుగులో ఏమన్నా దశ ఉంటాయి ఎందుకంటే దానికి బుద్ధి రూపములో ఉన్న విజ్ఞానముతో కూడియే అలా కూడింది ఎందుకు కూడింది అల్లివే పంచే కూడింది ఆత్మ విశేష జ్ఞానము రూపములో అనుభవానికి వస్తోంది ఆత్మ మీకు ఒక గర్భజ్ఞానము రూపంగాను రసజ్ఞానం రూపంగాను శబ్దజ్ఞానము రూపంగాను లేక ఒక రాగవాసన రూపంగానూ ఒక సుఖవాసన సుఖానుభవం రూపంగానూ ఏదో ఒక రూపంలో మాత్రమే మీకు అనుభవానికి వస్తుంది ఆ విజ్ఞానము బుద్ధి విజ్ఞానం ఏదైతే కలుగుదో దానికి అనేక రూపాలు బుద్ధిలో ఎన్ని రకాల విజ్ఞానం కలుగుతుంది కోట్లాది రకాల విజ్ఞానం కలుగుతుంది అలాగంటే అనేకానేకములైన విజ్ఞానములలో ఏదో ఒక విజ్ఞానం ద్వారా మాత్రమే మీకు ఆత్మచైతన్యము అనుభవాల్సి వస్తూ ఉంటుంది ఓకే అది ఒకే విధాల దీనికి దృష్టాంతం రాహుదివా చంద్రాదిత్య సంపక్త మీకు రాహు అని ఒకటి ఉన్నది అంటే ఇది ఏమవుతుందంటే ఒరిజినల్ గా యాస్ట్రానమీ అది డీజనరేట్ అయ్యే యాస్ట్రాలజీ కింద మారి ఆ యాస్ట్రాలజీ కూడా థియలాజికల్ యాస్ట్రాలజీ అవుతుంది ఫర్దర్ గా రిచువలిస్టిక్ యాస్ట్రాలజీ కింద తయారవుతుంది ఇంకా డిగ్రేడ్ అయిపోయి ఈ భక్తి ఛానల్ యోగి ఛానల్ యాస్ట్రాలజీ అంత డిగ్రేడేషన్ వస్తే కానీ మీకు రాదు ఇంత అట్టడుగు లెవెల్కి అది చేరిపోవాలంటే అది ఎంత డిగ్రేడ్ అయిపోవాలి ఆకాశం మున నుండి శంభునుశనం బంధుండి ఎంతో ఒకటేనా పద్యం హిమాద్రి అంటే పద్యం కదా గంగ పలు పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాదము అని ఉంటుంది ఆఖ వివేకం తొలగిపోయిన వాడు ఎంత డౌన్ పడిపోతాడంటే ఏం చెప్తాం అలా పడిపోతుందని ఉంటాడు ఎస్ట్రానని మీరు చూడండి సూర్యుడికి భూమికి చంద్రుడు అడ్డొస్తే సూర్యునికి గ్రహణము ఆ గ్రహణం ఎలా ఉంటుంది సూర్యబింబంలో ఒక మొక్కని ఒక చీకటి కప్పేసి పెట్టుకోవద్దు ఆ చీకటికి రాహు అని పేరు ఎందుకు రాహు అని పేరు ఎందుకు వచ్చింది బుద్ధుడు తన కొడుక్కి రాహుల్ అని పేరు పెట్టాడు ఎందుకు పేరు పెట్టాడు కొడుకు పుట్టేట కొడుకు పుట్టడానికి ముందే ఆయన సర్వసంగ త్యాగం చేయడానికి నిశ్చయించుకున్నాడు ఆమె గర్భవతి ఈయన నిశ్చయం చేసుకున్నాడు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ వాకింగ్ అవే రేపా ఎల్లుండా ఏవో చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు వాకింగ్ అవే ఇంకా రేపు వెళ్ళిపోదాం అనుకునేప్పటికీ ఆవేళ సాయంకాలం వచ్చి కొడుకు పుట్టాడు అని చెప్పాడు నాకు ఒక పెద్ద ఆటంకం ఏర్పడినది అని చెప్పడం కోసం రాహులో జాత బిగ్ ఆబ్స్టెకల్ ఈస్ బోర్ ఇప్పుడు అర్థమైందని రాహుల్ శుద్ధము అంత మాట అలాగే అనుకో అలాగే ఉంది సమాజం అలా ఉంది ఇప్పుడు సూర్యుని సూర్యబింబము నల్లగా అనిపించడానికి కారణం ఏమిటి అంటే ఆ సూర్యబ్రహ్మం నుంచి వచ్చే కాంతికి చంద్రుడు అడ్డుపడిపోయాడు ఆ నేడ ఆ నీడకి రాహువు అనే పేరు ఎందుకంటే అడ్డుపడిపోతుంది కనుక మీకు మీకు పురాణాల్లోకి బాగా డిగ్రేడ్ అయిపోతే అలాగే డౌన్ వెళ్ళిపోతే ఈ రాహుకి పేటు ఒకటి జత కూడుతారు కానీ భాష్యకారుల కాలంలో రాహువు నీడ మాత్రమే ఉన్నట్లు అనిపిస్తుంది అప్పుడు కేతువు లేడు కేతువు తర్వాత వచ్చాడు సూర్యుడికి రాహువు చంద్రుడికి కేతువు అని వచ్చాడు కానీ శంకరులు ఏమంటున్నారు సూర్యుడైనా చంద్రుడైనా రాహువే అని అంటున్నారు నీడా ఒక్కటే రెండు కాదు కేతువు తర్వాత వచ్చాడు ఒక కథ వచ్చింది పురాణంలో కథ ఏంటంటే నీ రాజ్యం నువ్వు శాశ్వత కాలం పరిపాలిస్తావు ఎంతవరకు అంటే ఏ రోజైతే మీ ప్రసాదం మీద ఉండే జెండా వెరిగి పడిపోతుందో ఇంకా ఆ తర్వాత నీ సామ్రాజ్యం కూలిపోతుంది అంటే ఇలాంటివి ఏవో కథలు ఉన్నాయి దానికి కేతువు అనిపే జెండా సంథింగ్ లైక్ దట్ అలా వచ్చిందండి అలాగే ఈ పురాణంలో వాళ్ళు తల నరికేశాడు పై తలకాయ భాగం రాహు అయింది చిన్న భాగం కేతువైంది ఇప్పుడు పైభాగం రాహు అయిందంటే మరి చిన్న ముక్క మొండెం మాట ఏమిటి అందుకోసం కేతువును పెట్టుకోవాల్సి వచ్చింది ఆ కథ నుంచి రాహువుని మీరు పట్టుకొచ్చినప్పుడు రాహుతో పాటు కేతువు కూడా వచ్చింది ఇలా వచ్చేది ఆనాడు ఉన్న పరిస్థితి ఏమిటంటే నేడయే నీడకి పేరు పెట్టాలి చక్కటి పేరు పెట్టాలి నేడ ఏం చేస్తుంది కనపడకుండా చేస్తుంది అడ్డుపడిపోతుంది సూర్యబింబం కనపడకుండా ఏమిటి అడ్డుపడింది నీడ చంద్రబింబం కనపడకుండా ఏది అడ్డుపడింది నీడ కాబట్టి అడ్డుపడుతోంది కనుక ఆ నీడకు ఛాయ ఛాయాగ్రహము అని పేరు ఆ నీడకు రావు అని పెట్టారు ఇప్పుడు మీకు రాహువుని మీరు చూడాలనుకుంటే సూర్యుడితో కానీ చంద్రుడితో కానీ సంబంధం లేకుండా రాహువుని మీరు చూడగలుగుతారా అని చూడలేదు సూర్య సంబంధమో చంద్ర సంబంధమో ఉండాలి రాహు జ్ఞానం రాహు దర్శనం కావాలంటే అలాగే ఆత్మానుభవం కలగాలంటే అటు బుద్ధియో మనస్సో కన్నో చెలో ముక్కో ఏదో ఒక దానితో దానికి ముడిపెట్టే మీకు ఆత్మానుభవం రాహు రివా చంద్రాదిత్య సంపృక్త చంద్రుడు ఇక్కడ తెలుగులో ఏం చేశాడంటే ఎందుకంటే సూర్యచంద్రుడితో కూడియే రాహువు కనబడే విధముగా దానికి ఎక్స్ప్లెనేషన్ ఛాయ యొక్క రాహువు తనంత తానుగా కనబడాడు ఛాయ కనపడాలంటే వెనకాల బింబం ఉండాలి ఇప్పుడు నీకెవరికైనా ఓపుకుంటే మీరు పనిజే నేను చేయలేదు ఆ పని నాకు ఆ రోడ్డు అనుకుంటూ విధానం మీరు జ్యోతిష్యుడిని పట్టుకోండి జ్యోతిషం చెప్తా ఉన్న వాడిని పట్టుకోండి పట్టుకుని శంకర భగవత్పాదులు ఇలా అంటున్నారు రాహువే చంద్రుడితోటి ఆదిత్యుడితోటి కలిసి ఉంటాడని అంటున్నారు మరి మీరు ఆదిత్యుడికి రాహువు చంద్రుడికి సేతువు అలా విడదీసి లేదు చెప్తున్నారు అసలు విడదీసి చెప్తున్నారు అవ్వదు లేకపోతే వాళ్ళు కూడా ఇలాగే అంటున్నారా మరి వాళ్ళు కూడా ఇలాగే అంటే రాహుల్ ఒక్కడే ఉండాలి ఈ చేతులు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ వివరాల నుంచి కలుపుకో అడగండి భాష్యం కనబడుతూ ఉంటే ఎవరికి పట్టనట్టు ఊరుకుంటారే అసలు ఈ వాక్యం చూపించి అడగండి వాళ్ళ దాంట్లో కూడా ఏదో సంస్కృతం మేము చెప్పే పండితులు ఉంటారు ఓ పండితుల్ని పట్టుకోవాలి ఈ ఈ అనపరని కొట్టిన శబ్దజ్ఞానం లేని వాళ్ళని అడిగితే ఏమీ ఉపయోగం లేదు లేదా ఎవరికీ రామశబ్దం సిద్ధాంతం ఉంది నా సిద్ధాంతం ఏంటంటే పురోహితుడు కానీ జ్యోతిష్కుడు కానీ తర్వాత వాస్తు పండితుడు కానీ ఆయుర్వేద పండితుడు కానీ ఆయుర్వేద వైద్యుడు కానీ సంస్కృతం రాకపోవడం అనేది కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇంగ్లీష్ రాకపోవడం వంటిది కంప్యూటర్ ఇంజనీరింగ్ ఇంగ్లీషు రాదంటే ఎలా ఉంటుంది ఎంత అధ్మానంగా ఉంటుందో ఈ నలుగురికి సంస్కృతం రాదు అనే పరిస్థితి అలా ఉంటుంది ఈ పరిస్థితి గత నూట యాభై రెండు డెవలప్ అయినది అంతకుముందు లేది మీకు ఎలా తెలుసు లేదని భాష్యాలను బట్టి ఉంటుంది అని మహాపండితులందరూ చెప్పారు కాబట్టి ఒక్క వాక్యం ఎదుర్కొండ పెట్టి చంద్రుడన్నా రాహువేట ఆదిత్యుడన్నా రాహువేట మరి మీరేమంటారు మీరు కూడా రెండింటికి రాహు అనే అంటారా మీరు రెండింటికి రాహు అంటే మరి కేతువుని ఎక్కడి నుంచి కొట్టుకొస్తారు అని ఒక ప్రశ్న రెండు ప్రశ్నలు మరో ప్రశ్న ఆ చాలకే రాహు అని పేరు పెట్టారు నేడని కొట్టుకుని మీరు గ్రహం అని ఎలా అంటారు అది నేడ కదా నేనంటే అర్థమేంటండి నేనంటే అర్థమేమి ప్రకాశం యొక్క అభావమే ప్రకాశం లేకపో ఉంటాయి అదే నీడంటే అంతేనా నీడంతో ఏదైనా వేరే ఒకటి ఉంటుందా ఇప్పుడు మీరు నడిచి వెళ్తున్నారనుకోండి ఎంతమంది నడుస్తున్నారు మీరు మీ నీడ ఇప్పుడు ఎంతమంది నడుస్తున్నట్టు రెండు నడుస్తున్నట్ట ఒకటి నడుస్తున్నట్టడకి స్వతంత్రమైన కౌంటర్ ఎలా ఇస్తారు ఇప్పుడు మీ సైకిల్ వెళ్ళిపోతూ ఉంటే మీ నీడ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది మీతో పాటు ఎండలో ఇప్పుడు ఎంత అర్థమైపోతున్నట్టు ఇప్పుడు కాబట్టి ఇటువంటి ప్రశ్నలు అడగాలి చూస్తే వాళ్ళ దాన్ని వాళ్ళు అలాగా చెలిగేస్తుంటే మీరు అలా గూడు బసవన్నట్టు తల నవ్వుతో కూర్చోవడం ఏ న్యాయం అది సంబడీహస్తూ ఆస్తికి వచ్చారు పోనండి అదంతా నైగ్రహం ఆయన దృష్టాంతం ఎలా ఇచ్చారో చూడండి ఆత్మ అనుభవానికి రావాలంటే దానికి ఉపాధి పడాలి లేకపోతే అనుభవానికి రాదు ఎలా అయితే రాహు అనుభవానికి రావాలంటే సూర్యుడో చంద్రుడో ఉపాధి కావాలి అక్కడ ఉపాధి అంటే బెంబము ఉపాధి ఇంకా బుద్ధి సర్వాధకరణం తమసి ఇవ ప్రదీపర అవస్థిత చూడండి ఇప్పుడు బుద్ధి అనేది అది అన్ని జ్ఞానములకు అది ఏ సాధనము కారణమంటే ఉపకరణము అదే టూల్ ఇన్స్ట్రుమెంట్ అన్ని రకముల అన్ని బుద్ధియే ఉపకరణము బుద్ధి సంవార్థకరణం మనం అర్థం చేసుకోము మనం ఏమనుకుంటామంటే ఇతరములు ఉపకరణం అనుకుంటాం మీకు లడ్డు తినాలనుకోండి లడ్డు తింటే మీకు ఆనందం కలిగింది సుఖానుభవం కలిగింది ఈ సుఖానుభవము దేని వల్ల కలిగింది బుద్ధి వల్ల కలిగింది ఎందుకంటే మీకు సుఖానుభవం అనే మాట అర్థమేటో తెలుసిన సుఖ జ్ఞానమే సుఖోపలబ్ధి సుఖము ఉపలబ్ధము సుఖము యొక్క అనుభవం ఉపలబ్ధి ఆ తెలుస్తూ ఉంటుంది అది ఎలా తెలిసింది బుద్ధి ఉంటేనే తెలుస్తుంది బుద్ధి లేదనుకోండి నాలుక వల్ల తెలియదు ఆ నాలుక ద్వారా బుద్ధి ద్వారా తెలుస్తుంది కాబట్టి రుచి చూసిది ఏది బుద్ధి శబ్దాన్ని వినేది బుద్ధి చూసే రూపాన్ని చూసేది బుద్ధి మరి బుద్ధి ఇన్ని పనులు చేస్తోంది కదా అన్ని తనే చేసేస్తోంది చూడండి కొన్ని పనులను కొన్ని ద్వారా చేస్తోంది కొన్ని ఇంద్రియముల ద్వారా చేస్తోంది రూపమును తెలియట పనిని కన్ను ద్వారా చేస్తోంది బుద్ధి కాబట్టి బుద్ధి ఇస్తే మెయిన్ తెలుస్తుంది అండి సో ఇప్పుడు మెయిన్ పిస్కర్ అది పనిచేస్తూ ఉంటే చక్రాలు పెరుగుతాయి ఏసీ పనిచేస్తుంది దీపాలు పెరుగుతాయి అన్నీ అవుతూ ఉంటాయి అలాగే బుద్ధి పనిచేస్తూ ఉంటాయి కన్ను ముప్పు చెవి అన్ని ఇంద్రియాలు పనిచేస్తూ కాబట్టి ఈ లోకంలో అన్ని పనులను మీరు చేసుకోవటానికి ఉండే ఉపకరణం ఏది బుద్ధి